ీనాశ్రవస్తమ జ్యేష్టరాజ్ ఆనశృన్ నో ది సేదసాదన సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరపరా ఓం సహనా వదతు సహనౌనక్తు సహ వీరంకర వహై అవగమ్య ఉత్తరగ్రంథస్ అంటే భాష్యకారులు ఏం చేశారంటే అక్కడ ప్రశ్నలు మూడింటిని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు మొదటి ప్రశ్న ఏమిటంటే బ్రహ్మ సత్త సతంటే ఉనికి అది సత్యం ఆ విషయమే ఇప్పుడు వివరింపబడుతోంది అని చెప్పారు ముందు అది మొదటి ప్రశ్న అసలు ఉనికి గురించి ప్రశ్న అంటే ఎలా ఉంటుంది ఉన్నదా లేదా అని ఉనికి యొక్క ప్రశ్న అలాగే ఉంటుంది సో ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు ఈ గ్రంథంలో ఉత్తర గ్రంథంలో రాబోతోంది అని అన్నారు అది ఎలా చెప్పగలవు ఈ ఉత్తరగ్రంథము ఆ ప్రశ్నకి ఏది బ్రహ్మ ఉన్నదా లేదా బ్రహ్మ యొక్క ఉనికికి సంబంధించిన సంశయాన్ని ఈ ఉత్తరగ్రంథం ఆన్సర్ చేస్తుంది అను ఎలా చెప్పగలవు కథం ఏమర్థత ఉత్తరగ్రంథస్ అవగమ్యతే సో ఉత్తరగ్రంథము ఆ విషయాన్ని హ్యాండిల్ చేయబోతోంది నీకు ఎలా తెలిసింది అనే ఓ శంక అనే ప్రశ్న అంటే బైనరీ మెథడ్ ప్రశ్న ఆన్సర్ కింద భాష్యాన్ని సమాధానం శబ్దానుగమాత్ అక్కడ ఉండే శబ్దాలను చూస్తే తెలుస్తుంది అంటున్నారు అనుగమము అంటే పరిశీలించడం అక్కడే ఉన్న శబ్దాలు ఆ శబ్దాలను పరిశీలిస్తే మనకు ఆ సంగతి అర్థం అవుతుంది ముందుకు వెళ్తే తత్సత్యమిచక్షతే సత్యం అని కోటొచ్చినట్టుగా కనబడుతూనే ఉంది చూపిస్తారు ఏమిటో ఏ శబ్దాలు ఏమిటో చెప్తారు శబ్దానుగమాత అన్నది సంగ్రహ భాష్యం దానికి వివరణ వస్తుంది అనేనైవహి అర్థ అర్థేనాన్వితాన్ని ఉత్తర వాక్యాన్ని రాబోయే కూడా ఉత్తర వాక్యములు అంటే తరువాతి కూడా ఇదే అంశమును కలిగి ఉన్నవి ఇదే అర్థము ఏమిటి అర్థము బ్రహ్మ యొక్క సత్తా అనే అంశము అదే విషయమును ఉత్తర వాక్యాలన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ఉత్తర వాక్యాలని వాటిలో ఉండే పదాలని పరిశీలిస్తే మనకు ఆ విషయం తేట పడిపోతుంది తేట ఎలాగ వెంటే ఆయన కోర్టు చేస్తున్నారు తత్సత్యత్యాచక్షతే ఈ పైన వస్తుంది ఆ మాట ఈ అనువాకంలోనే దానిని సత్యము అని అంటారు కాబట్టి ఆ గ్రంథాన్ని చూసినట్లయితే అది బ్రహ్మ యొక్క సత్యత్వరూప విషయ సత్యత్వము ఆస్పెక్ట్కి సంబంధించిన విచారము మనకి స్పష్టం అవుతాం దాన్ని బట్టి బ్రహ్మయ అస్థివా నవా అనే సందేహ సందేహానికి అనే ప్రశ్నకి ఈ గ్రంథము సమాధానము అని మనకి స్పష్టం అవుతోంది అదొక వాక్యం ఇంకొకటి దీని అనుసరించి వచ్చిన అనువాకంలో యదేష ఆకాశ అంటే బ్రహ్మ ఈ బ్రహ్మ లేకున్న లేకున్న పక్షంలో న్యాత్ ఇదే లేకుంటే కోహ్యేవాణ్యాత్క ప్రాణ్యాత్ ఏదైనా ఒక్క ప్రాణి అయినా కదిలి ఉండేదా ఎవడైనా ప్రాణాన్ని ధరించి ఉండేవాడా అదేం సంభవమే కాకుండేటిది అని ఈ బ్రహ్మ యొక్క ఉనికి అనే అంశాన్ని తీసుకుని అక్కడ మీమాంస నడుస్తుంది కాబట్టి ఈ శబ్దానుగమము రాబోయే వెంటనే వచ్చినటువంటి వాక్యముల యొక్క పరిశీలన వలన ఈ వాక్యములు ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి అనుప్రశ్నకి సమాధాన రూపములు అని మనకి స్పష్టమైనది తరువాత తసదేవ బ్రహ్మేతి ఆశంక్యే సో ఈ అనుప్రశ్నని ఇప్పుడు టేకప్ చేసుకున్నాం మొదటి అనుప్రశ్నేమి బ్రహ్మ అసత్ ఈ బ్రహ్మ ఉందా లేదో చెప్పడం కష్టం అండి అంటాడు ఉందా లేదో చెప్పడం కష్టం ఉంది అన్నాడంటే లేదని ఆ ముగ్గుోటువైపు ఉంటుంది సో లేదండి అనే విషయాన్ని మనం టేకప్ చేసి దాన్ని అనలైజ్ చేస్తే ఉందని నిర్ధారణ అవుతుంది సో బ్రహ్మ అసత్ అసదేవ బ్రహ్మ లేదండి అసన్నే వసభవ అసద్ బ్రహ్మేతి వేద చేత ఎందుకంటే మాకు కనపడదు వినపడదు రంగు రుచి వాసన లేదంటారు రంగు రుచి వాసన లేదంటే అదే లేదని అర్థం అదంటూ ఒకటి ఉంటే దానికి రంగో రుచి వాసన ఏదో ఉండాలి అవి ఏమీ లేకపోతే అదే లేదు అని అంటాం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే దానికి రంగు రుచి వాసన మరి విశేషణము ఏ విశేషణము ఏదైనా ఊహ కూడా చేయగలిగిన విశేషణం ఏదైనా ఉంటే అది కూడా లేదు అని చెప్తే ఇలా చెప్పి బదులు అదే లేదంటే పోలేదా మా ప్రాణం దిగిపోతే అదే లేదంటే పోతుంది లేదా అది ఆశంకస్మాత్ ఎందువల్ల అలాంటి ఆశంక ఎందుకు వచ్చింది ఆశంకంటే సందేహం ఎదస్తి తద్విశేషతో గృహ్యతేథాఘటాది అస్తి ఏదైతే ఈ లోకంలో ఉన్నదో అస్తి తదు విశేషత గృహ్యత అది ఉన్నదేదైనా సరే అది విశేషత గృహ్యతే గృహ్యత అంటే గ్రహింపబడుచున్నది అంటే తెలుసుకోనబడుచున్నది ఏ విధంగా తెలుసుకోబడుతోంది విశేషత ఏదో ఒక విశేషం రూపంగా తెలియకుంటాం ఘటమో అంటే ఏదో పరిణామ రూపంగానో దాని వాల్యూమ్ ఇంత చిన్న పెద్దనో లేకపోతే అందంగా ఉందను ఏదో అందమో అగ్గిలియను ఏదో ఎర్రగా ఉందో బుర్రగా ఉందను ఏదో ఒక విశేషం ఉండాలి రూపరస స్పర్శ గంధ శబ్ద ఐదు లేకపోతే మనస్సు యొక్క కల్పన ఏదో ఒక పేరు పెట్టి ఉండాలి మనస్సులో కల్పన ఒకటి నిర్మాణం చేస్తారు నిర్మాణం మనస్సుతో కల్పించి అదే సత్యమైన స్వీకరించి దాని మీద పెద్ద స్ట్రక్చర్ వర్కౌట్ చేసుకుంటూ అల్లుకుంటూ పోతారు అలాగే అల్లీ అల్లి అల్లి ఒక పాయింట్ దగ్గర చేరిన తర్వాత అక్కడ వాడిని ఎటురా ఇలా మాట్లాడుతున్నావు అవును అని అంతకుముందు కల్పనని ప్రస్తుత కల్పనకి ఆధారంగా చూపిస్తూ ఉంటాం అంతకుముందు వాడు చేసిన కల్పన ఆ కల్పనని ఇప్పుడు చేస్తున్న కల్పనకు ఆధారంగా చూపిస్తాం ఆ కల్పనని మనం క్వశ్చన్ చేస్తే దానికి ముందు చేసిన కల్పనని దానికి ఆధారంగా చూపిస్తాడు ఇలాగా ఒక పెద్ద కల్పన ప్రపంచాన్ని అల్లుకుంటూ పోతాయి సో మొత్తానికి కల్పనారూపంగానైనా కూడా తెలియబడిదైతే ఏదో దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు నువ్వు అసలు ఏ మనస్సుకు కూడా విషయం కాదని దాని ఎందు ఏ విశేషణములు పొసగవు అని చెప్పి పెట్టేవు కదా కాబట్టి అటువంటిది ఇందని ఎలాగ స్వీకరించటం ఉంది అనాలంటే మా అనుభవంలోకి రావట్లేదు అది అని ఆ శంకర్ని సపోర్ట్ చేస్తున్నారు ఎన్ నాస్తి తోపలభ్యతే యథాశ విషాణాది మనం చూసాం ఈ ప్రసంగం ఇంకే సంగ్రహంగా చెప్తున్నారు లోకంలో ఉన్నదాని పరిస్థితి అది ఇంకా లేని దాని పరిస్థితి చూద్దాం ఎత్తు నాస్తి ఏది లేదో తత్తుోపలభ్యతే అది మన చేత గ్రహింపబడటం లేదు కూడా కాబట్టి ఈ అనుపలబ్ధి అంటే గ్రహి తెలియక అన్నది అస్తిత్వానికి లేకుండుటకు మంచి ప్రయోజకం అవుతూ ఉంటుంది ఇటు ఎస్టాబ్లిష్డ్ ఐ థింక్ విచ్ ఎస్టాబ్లిష్ అని ప్రయోజకము ఉంటుంది సో అస్తిత్వానికి ప్రయోజకము ఏమిటి అంటే ఉపలబ్ధి ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈజ్ అండర్స్టు పెర్సీవ్డ్ ఆర్ కాన్సెప్చువలైజ్డ్ నేను కాకపోతే పోనీ మరొకడు పోనీ మనకి ఎవరికి తెలియదు దేవతలకి తెలుసునన్నా నువ్వు అదిగో దేవతలకు కూడా తెలియదు దేవాభిమూఢాహ ఇంకా మరి ఎవరికి తెలియకపోతే ఇంకా అటువంటిది ఉందని మాత్రం ఎలా చెప్తా ఉండే అని సో ఉపలబ్ధి బేసిస్ మీద బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని శంకిస్తున్నారు సో ఎన్ నాస్తి తన్నోపలభ్యతే ఏది లేదో అది ఉపలభ్యమో కూడా లేదు ఉపలభ్యం అంటే తెలియబడటం సో యథా శశ విషాణాది శషాణులు అంటే కుందేటి కొమ్ము ఇలాంటివి ఇంకో కొన్ని ఉన్నాయి సో ఇవి లేవు అంచేతనే వాటి గురించి అనుకోవడం తప్పించి అవి ఉపలబ్ధి లేదు వాటికి అంటే మనం ఒక శ్లోకాలు రాసుకోవచ్చు ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు ఉపలబ్ధి మాత్రం ఉండదు సో అలాగనమాట ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఒక ఫలానా వాటర్ బండ్ ఒకటి నిర్మాణము చేయబడినది అని ప్లాను దానికి అయిన ఖర్చు మొదలుపెట్టినరోజు పూర్తయిన రోజు అన్నీ ఉంటాయి అక్కడ తీరా అక్కడికి వెళ్ళి ఆ లొకాలిటీలో చూస్తే అక్కడ గురికే కాగితం మీదే కొంత కాగితం మీద ఉంది కదా ఒక ఎవడో ఒకటి కల్పనారూపంగానైనా ఉంది కదా నువ్వు బ్రహ్మ అది కూడా లేదంటే ఎలా కుదురుకు ఇట్ మస్ట్ మీదే తోపలభ్యతే బ్రహ్మా సో తథా అంటే అదే విధంగా అంటే శిష్య మొదలైన వాటి విధంగానే బ్రహ్మ నోపలభ్యతే బ్రహ్మ తెలియబడుటలేదు తెలియబడని దానిని పట్టుకుని ఉందని చెప్పడం తస్మాత్ విశేషత అగ్రహణాస్తితి సో విశేష రూపంగా ఏదో ఒక ఏదో ఒక ఆస్పెక్ట్ ఏదో ఒక ట్రిబ్యూట్ శబ్దరూపరసస్పర్శ గ్రంథాలు కానీ మానసికమైన కల్పన కానీ ఊహ కానీ ఏదో ఒకటే కొన్ని కల్పన అనే మాట మీకు నమ్మ వినడానికి బాగులేపితే ఊహ అను సో ఏదో ఒక రూపంలో అది తెలియబడితే పర్వాలేదు అలా తెలియబడట లేదు కనుక బ్రహ్మ నాస్తి అగ్రహణాత్ నాస్తి ఉపలభ్యమగుట లేదు కనుక నాస్తి కన్నా ఈ ఆశక్తతో స్థానము లేదు అని దానికి సమాధానం చెప్తున్నారు ఎందుకంటే ఆకాశాది కారణత్వా బ్రహ్మణ ఈ విధంగా ఈ ప్రసంగం అక్కడ మనం చేసి ఉన్నాం సత్యం అని చెప్పి ఆ సత్యానికి విరుద్ధంగా ఏదైనా ఎవరికైనా శంకు ఉంటే అలా ఉండడానికి వీలు లేదు అని ఆకాశాది కారణంగా బ్రహ్మను మనం బోధించామక్కడ ఆకాశాదులు ఉపలభ్యములు ఆకాశం కనబడుతోంది కనబడుతోందంటే తెలియబడుతోంది కదా శబ్ద గుణకం ఆకాశం శబ్దం అనే ఆధారంగా మనం ఆకాశాన్ని తెలుసుకుంటున్నాము ఇతర భూతాలను అన్నింటినీ తెలుసుకుంటున్నాము ఈ భూతముల నుండి ఉత్పన్నమైన భౌతికములను అన్నింటినీ తెలుసుకుంటున్నాము ఇవన్నీ తెలియబడుతున్నాయి కనుక ఈ తెలియబడే వాటి యొక్క కారణమైనటువంటి బ్రహ్మ ఉండి తీరాలి ఇవన్నీ ఉన్నప్పుడు అది కూడా ఉండాలి అని ఆ విధంగా బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని మనం అనుకున్నాం అదే మనకి సూచన ఇచ్చారు మళ్ళీ అంటున్నారు దాన్ని నాస్తి బ్రహ్మ బ్రహ్మ లేదు అనే మాట సరికాదు బ్రహ్మ నాస్తి ఇది నా కస్మాత్ ఎందువలన వయు శేషో సర్వం కార్యం బ్రహ్మణోజాతం గృహ్యతే సో ఇక్కడ ఉండే లాజిక్ ఇలా ఉన్నది ఈ ఆకాశంతో మొదలుపెట్టి మీరు పంచభూతాలని తీసుకోండి మొత్తం జగత్తనంత మనం డిస్టిల్ చేస్తే పంచభూతాల దగ్గర తేలుతాం జగత్త అంటే పంచభూతాలే ఇంకంతకంటే దగ్గర ఆభరణాలు అంటే బంగారమే ఇంకంతకంటే లేదంటే ఒకసారి రాగి కూడా కలుపుతారు ఓకే లెక్కేసుకో బంగారము రాగి ఇంకంతకంటే రెండు గంటే మూడోది లేదు సో అలాగే జగత్ అంటే పంచభూతాలే పృథ్వీ తేజవాయి అవకాశాలు కాబట్టి ఈ పంచభూతములు ఇవి కార్యములు హరిది పాయింట్ దే పంచభూతములు కార్యములు కార్యము అంటే ఎన్ ఎఫెక్ట్ అనగా కాల ప్రవాహంలో ఒక సమయంలో అది ముందుకు వస్తుంది అంతకుముందు లేకుంటుంది ఆ పైన ఆ క్షణం నుంచి ఉంటూ కాలంలో పుట్టింది కనుక కాలంలో గెట్టడం కూడా దాని ధర్మం అవుతుంది అదొక రూల్ అది ఇంక మళ్ళీ దానికి ఎక్సెప్షన్స్ ఏమి పైకి ఎగిరింది కింద పడుతుంది అనేది అంటారు చూడండి అలా కాలంలో పుట్టింది కనుక కాలంలో గెట్టక తప్పదు సూర్యుడైనా అంతే మిల్కీవే గెలాక్సీ అయినా అంతే ఇలాంటి అనేక బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ తోటి నుండి ఉన్న బ్రహ్మాండమైనా అంతే లేదా మన దగ్గర ఉన్న చిన్న పిడతైనా అంతే మొత్తం ఈ రూల్ అన్నిటికీ సమానం ద టైమ్ స్కేల్ వ్యారీస్ అని టైమ్ స్కేల్ అన్నది కొంచెం వేరియ తరంగం దగ్గర టైం స్కేలు రెండు నిమిషాలు రెండు సెకండ్లు ఉంటాయి ఘటన దగ్గర టైం స్కేలు రెండు రోజులు ఉంటాయి నెక్లెస్ దగ్గర రెండు సంవత్సరాలు ఉంటాయి సూర్యుడి దగ్గర రెండు బిలియన్ సంవత్సరాలు ఉంటాయి గెలాక్సీ దగ్గర రెండు ఇరవై బిలియన్ సంవత్సరాలు ఉండొచ్చు జగత్ దగ్గర రెండు వందల బిలియన్ సంవత్సరాలు ఉండొచ్చు మ్యాక్సిమం నేను చెప్పాను ఇదంతా కూడా ఉండదు అప్పటికే అది పూర్తయిపోతుంది కాబట్టి ప్రతిదీ కార్యమే ఈ పంచభూతములు కార్యములు కార్యము అని నువ్వు చెప్పిన తర్వాత ఇట్ మస్ట్ హ్యావ్ ఎ కాజ్ సో ఈ పంచభూతముల యొక్క కాజ్ ఒకటి ఉంటుంది ఆ కాజుకే మేము బ్రహ్మానే పేరు పెట్టుకున్నాం శృత పేరు పెట్టింది ఉర్గ ఏదో పిచ్చి పేరు పెట్టలేదు సందర్భయుక్తంగానే పేరు పెట్టింది కాబట్టి అండ్ యూ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ దెర్ మస్ట్ బి కాజ్ దట్ ఈజ్ ది రీజన్ గుడ్ ఇనఫ్ రీజన్ ఇంకా అందుకంటే వేరే రీజన్ ఏమీ అక్కర్లేదు లేదు కాజు మాకు కనపట్టలేదంటే కనపడక్కర్లేదు కాజు కనపడదు కనపడేది కాసు కాదు ఇంకా కోతి వేళ్ళు కథ చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి సో వేళ్ళు తడిపి ఇట్లా పురమాయించాడు యజమాని మొక్కలకి నీళ్లు పోయమని వ్రేళ్ళు తడిసి ఇట్లా నీళ్లు చెప్పాడు అని ఆయన ఊరేళ్ళు వచ్చేప్పటికి సో ఎక్కువ ఆ ఒక్కలల్లి గోడ వరుసగా పెట్టి ఉంటాయి పీకేసి వాటికేమో చక్కగా నీళ్లు పోస్తాం అదేమిటి ఇలా చేసేమిటంటే మరి వ్రేళ్ళు తడవడం అంటే అలాగా విరేళ్ళు తడిసీ ఇట్లా పోయి ఉన్నావు కదా హౌ విరేళ్లు కనబట్టలేదు తడిసేయో లేదో చూడాలి చేతో పట్టుకు చూడాలి కూడా కొంతమందికి ఏదో చేదస్తం ఉంటుంది చేదస్తం అనేది అలాగే ఉంటుంది పట్టుకు చూడాలి పట్టుకు చూసినా కూడా ఇంకా శంకే ఇప్పుడు తలుపు తాళం వేస్తాం అది అలా ఉంటుంది ఇట్ ఈస్ లైక్ దాట్ సో ఆ కోతికి అలాంటి శంకే ఇంకా అధికంగా ఉండి ఆ విరేళ్ళు తడిసిందో లేదో చూడాలి పైన నీళ్లు పోసారనుకోండి ఆ నీళ్లు అక్కడ నిలిచేయనుకోండి ఈ నీళ్ళు ఇక్కడ నిలిచేయి కాబట్టి కిందకి పెర్కొలైట్ అయి ఉంటాయి తప్పనిసరిగా బ్రేలు తడిసి ఉంటుంది అని ఇన్ఫర్ చేయడానికి అది పనికిరా అలా ఇన్ఫర్ చేయాలి ఇది అదండు దానికి అనిచేతం ఇలా పీకి ఆ రేలు లేదో చూస్తుంది తడిసిందనుకోండి ఆ తడిసింది అక్కడే పెడదామంటే ఇంకక్కడ నిలబడతుంది అని చెప్పేత గోడవారు పెట్టింది ఒకవేళ తడవలేదనుకోండి కొంచెం నీళ్లు పోసి ఆ తర్వాత గోడవారు పెట్టింది పోతి అలా కాదు కదా మరి అలా ఉండకూడదు కాబట్టి కార్యం ఉన్నది అంటే దానికి ఇది కార్యము అని మనం నిర్ధారణ చేసిన తర్వాత కారణము ఉండి తీరును అది కనపడదు కూడా కారణము కనబడేది కారణం ఎందుకు అవుతుంది కాబట్టి ఆ కారణమే బ్రహ్మ అని మనం స్వీకరిస్తాం ఎస్మాచ్య జాయతే కించిత్ తస్థితి దృష్టం లోకే యథా ఘటాంకురాది కారణం మృద్బీజాది సో లోకృష్టాంతం వాడిచ్చాడు కదా బ్రహ్మ లేదని చెప్పడానికి లోక ప్రసిద్ధిని హేతువుగా చెప్పాడు ఏది ఎత్ గృహ్యతే తది అస్తి నగృహ్యతే తత్ నాస్తి అని లోక ప్రసిద్ధి నువ్వు బ్రహ్మ ఉంది అని చెప్పడానికి కూడా ఒక లోక ప్రసిద్ధిని చెప్తున్నారు అది ఎలాగంటే చూడు ఏదైనా ఒకటి ఉన్నదనుకో కించిత్ ఏదైనా ఒక పదార్థం అది దేని నుంచి పుట్టిందో యస్మార్చ్ జాయితే అది దేని నుంచి పుట్టిందో దాన్ని కారణము అంటారు తత్ అది ఉంటుంది ఇది ఉంది అంటే అది ఉంటుంది ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి మీకంటే ఒక లక్ష వెయ్యి తరముల క్రిందట ఒక గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒక ఆయన ఉండేవాడా లేడంటారా ఉండాలి ఎందుకని బికాజ్ యూఆర్ దే వెయ్య బదులు ఆ వెయ్యి స్థానంలో లక్ష పెడతా ఒక లక్ష తరాల వెనకాల గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వెయ్యి అయితే ఉండుంటాడేమో కానీ లక్ష మాత్రం ఉండడానికి వీరు చెప్పగలరా మీరు వీల్లేదు చెప్పడానికి వీల్లేదు ఇది మసం ఇదే కాబట్టి కారణం లేదనడానికి ఎక్కడ కుదురుతుందండి కనుక తదు కారణం అస్తి ఇది దృష్టంలోకే ఇది లోకల్లో అందరూ తెలుసుకునే సంగతే దీనికి ఒక దృష్టాంతం ఎలాగంటే మనం ఘటన చూసాం ఘట మృత్తుని ఎప్పుడు ఎరగం సిటీలో ఉన్న వాళ్ళకి మృతు కనపడదు మామూలుగా రోడ్లు సిమెంట్ కనపడుతుంది కార్లు కనపడతాయి ఇలాంటివి కనపడతాయి కానీ మృతు ఎక్కడా కనపడదు మృతు మీరు ఎప్పుడైనా చూసారా మృతు ఆకాశం ఈ రెండు కనపడవు ఆకాశం కనపడకుండా రూఫ్లు ఉంటాయి మృతు కనపడకుండా పేవ్మెంట్స్ అన్నీ చేసేసి ఉంటాయి ఏదో మన వాళ్ళు పాపం అప్పుడప్పుడు తవ్వి అడుగునున్నదంతా బయట పోస్తున్నారు కనుక కనపడుతుంది కానీ లేకపోతే గడవడే అవకాశం ఇది కాబట్టి మృతు లేదు కనుక ఘట ఉంది కానీ మృతు లేదు అని మీరు నిర్ణయం చేస్తే సరికాదు అది ఓ దృష్టాంతం ఇచ్చారు కానీ అంతకంటే కూడా ఇంకో మంచి దృష్టాంతం కూడా ఓ దృష్టాంతమే సో మొక్క ఉన్నది కానీ బీజము లేదు అని ఎలా చెప్తారండి మొక్క ఉందంటే బీజం ఉండాల్సిందే ఇక్కడ బీ కొంతమంది అడ్డగోలువుగా చెప్తారు సపోజ్ ఎక్కడో వీడికి ఓ మొక్క కనపడింది ఏమిటండి ఈ మొక్క ఇక్కడ ఉండడానికి వీలు లేదండి ఏం ఎందుకని అంటే ఆ బీజములు అవి నాచురల్గా ఫారెస్ట్లో ఉండే బీజాలు కావాలి అవి ఎక్కడో ఉన్నాయి ఆ బీజాలు ఆ బీజం ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు కాబట్టి బీజం ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఏమి లాజిక్ అది మొక్క ఎదురుకుండగా వాట్ హౌ యూ కెన్ టాక్ లైక్ దాట్ నేను ఆ బీజం అక్కడికి ఇక్కడికి ఎలా వచ్చిందేమో నువ్వు వర్కౌట్ చేసుకో ఎలా వచ్చిందో ఇట్ హ్యాస్ కమ్ మొక్కు ఉంది కనుక కాబట్టి కారణాన్ని నీవు ఎలా నిరాకరించగలవు కార్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని కాబట్టి ఈ విధమైన లోక ప్రసిద్ధి బ్రహ్మ యొక్క అస్తిత్వము నందు మనం స్వీకరిస్తాము తస్మాత్ ఆకాశాది కారణత్వాత్ అస్థి బ్రహ్మా ఎందుకంటే జగత్తుని తిరస్కరించలేడు నాస్తికుడు కూడా జగత్తు లేదని అండగదా జగత్తు ఎదురుకుండా మొహం మీద కొట్టొచ్చినట్టు ఆకాశాది కారణం ఆకాశము మొదలైన పంచభూతములతో కూడిన ఈ జగత్ ఏది కలదో దీనికి ఈ జగత్తు దృశ్యము తర్వాత పుట్టేది గనుక దీనికి తప్పకుండా కారణము ఉండాలి ఆ కారణానికే బ్రహ్మ పేరు పెట్టాము కాబట్టి బ్రహ్మ అనో మేమేమో శివుడనో విష్ణువనో మరో పేరు పెట్టి ఏదో దానికి డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని లేదని నువ్వు అనొచ్చు ఎ రైట్ టు సే అలాగంటారు చాలామంది అయ్యప్ప లేడని అంటారు కొంతమంది ఏమిటండీ అయ్యప్ప ఏమిటండి విష్ణువు శివుడు కలుసుకోవడం ఏమిటి అయ్యప్ప ఏడు అయ్యప్ప లేడు ఓకే అయ్యప్ప లేడు విష్ణువు ఉన్నాడు ఆ విష్ణువు ఉంటాడు పోనీ టూ హండ్రెడ్స్ అంటే వాడి కల్చరల్ కండిషనింగ్ అంతవరకు సరిపడి సో ఏదో అలాంటివి ఉన్నాయని ఒకటంటే లేడని ఇంకొకటంట సో దేర్ఆర్ మెనీ సచ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ బట్ అసలు జగత్ కారణం లేదు నువ్వు జగత్ కారణం బ్రహ్మ అని అంటున్నాం కానీ మేము బ్రహ్మ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అంటలేదు కొంతమంది ఏమంటారంటే ఈశ్వరుడు మా వంశం వాడిని కూడా చెప్పేస్తారు మా మా వంశం వాడుండో ఈశ్వరుడు యాదవుడు ఈశ్వరుడు యాదవ హైవో ములాయం సింగ్ యాదవ్ ఈ విశ్వ పరిషత్ వాళ్ళు ఉన్నారే వీళ్ళకి ఈశ్వరుడు గురించి ఏం తెలుసునండి ఈశ్వరుడు మా యాదవుడు అండి ఈశ్వరుడు అంటే వాడికి రాముడు వాడికి పడదు దట్ ఈజ్ హీజ్ ప్రాబ్లం సో పైగా అంటాడు వీళ్ళకి భక్తి లేదండి వీళ్ళలో ఎవళ్ళైనా ఒక్క గోవును పెంచుతున్నారా అని అడిగాడు వాడు నేను సంతోషించాను పొన్లో వీడు వీడు పెంచుతున్నాడు కదా పొన్ టు దట్ ఎక్స్డెంట్ దాని మీద ఎవరోలో అడిగారు మీరు ఏం చేస్తున్నారు ఏమిటో నా దగ్గర పది గోవులు ఉన్నాయని చెప్పాడు ఫోన్ దట్లీస్ట్ గాడ్ బ్లెస్సింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ సెక్యులరిజం గట్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ వల్ల ఈ సెక్యులరిస్టులు అందరూ ఇలాగే ప్రభావశీలు అయ్యారు దాంట్లో కాబట్టి ఎనీవే కాబట్టి ఈ రకంగా మీరు రాముడో కృష్ణుడో అంటే అబ్జెక్ట్ చేసి కూడా ఒకడు ఉంటాడు కానీ జగత్కారణం బ్రహ్మ అంటే ఎలా అబ్జెక్ట్ చేస్తావా హౌ యూ కెన్ డూ దాట్ యూ కెనాట్ డూ దాట్ దాని మీద ఆ ఆర్గ్యుమెంట్ని నోబడీ కెన్ డినై దట్ ఆర్గ్యుమెంట్ సో హీఈస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ నచ్చ అసతో జాతం కిచిత్ గృహ్యతే లోకే కార్యం ఇది శూన్యవాదుల మీద ఒక దండయాత్ర శూన్యవాదులు ఏమంటారంటే ఈ జగత్తు శూన్యం నుంచి పుట్టింది అంటారు జగత్తుంది పుట్టింది దీంట్లో ఎవరికి విరోధం లేదు టు దట్ ఎక్స్టెంట్ ఎవ్రీబడీ యాక్సెప్ట్స్ ఇట్ ఎందుకంటే కనబడుతున్న దాన్ని కాదని ఎలా అంటాడు జగత్తుంది పుట్టింది సో పుట్టింది అన్నప్పుడు దేని నుంచి పుట్టింది అన్న దగ్గరే మీమాంస సో శూన్యమే తత్వము అని అన్నట్లయితే అంటే ఆ జగత్ కారణం అనేది ఏది లేదని చెప్పాలి మీడు అంటే జగత్తు శూన్యం నుంచి పుట్టింది అని చెప్పాలి శూన్యం నుంచి పుట్టింది అంటే నువ్వు ఈ జగత్తులో లోకప్రసిద్ధే నీకు ప్రధానం కదా ఏదైనా ఒక పదార్థం నా దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో ఈ పదార్థం ఉన్నది ఇది శూన్యం నుంచి పుట్టింది అదేవిధంగా ఒక్కటి ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తే చాలు అదేవిధంగా ఈ జగత్ అంతా కూడా శూన్యం నుంచే పుట్టింది అని నువ్వేదన ఒకటి చూపించు అసతహ జాతం కించిత్ అసతహా జాతం కార్యం కించిత్ లోకే నృహ్యతే నగృహ్యే అంటే నా ఉపలభ్యతే అని జగ అసత్తు నుంచి అంటే శూన్యం నుంచి పుట్టిన కార్యము ఎఫెక్ట్ ప్రోడక్ట్ ఈవెన్ ఎ సింగిల్ వన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు బి నోటీస్డ్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఫోర్ నీకు అసలు దృష్టాంతమే లేదు దృష్టాంతం లేకుండగా జగత్తు శూన్యం నుంచి పుట్టిందని ఎలా చెప్తాం అని అంటారు దాని మీద ఇంకొంచెం అసతశ్చేత్ నామరూపాది కార్యం నిరాత్మకత్వాపలభ్యేత ఈ కార్యం ఉందే కార్యం అంటే జగత్తు ఇది నామరూపాత్మకం నామరూప ఆదిశుద్ధైన కర్మ గృహ్యతే నామరూపములలో వచ్చేటువంటి కదలికని కర్మ అని సో ఈ నామరూప కర్మాత్మకమైన జగత్తున్నది ఈ జగత్తులో ఇది ఇటువంటి నామరూపాత్మకమైన జగత్తు ఈ కార్య జగత్తు ఇది అసత్తు నుంచి పుట్టింది అన్ను అన్నట్లయితే అసత్తు నుంచే పుడితే అప్పుడు అసత్తు అంటే శూన్యం గనక దీని యొక్క ఆత్మ శూన్యము అని చెప్పాల్సి కూడా కార్యానికి ఆత్మ కారణం అవుతూ ఆత్మ మట్టి ఎందుకంటే మట్టి నుంచి ఇది పుట్టింది కనుక బంగారం నెక్లెస్ ఆత్మ బంగారం ఎందుకంటే బంగారం నుంచి పుట్టింది కనుక అలాగే ఇప్పుడు జగత్తికి ఆత్మ ఏమిటి శూన్యం ఎందుకంటే శూన్యం నుంచి పుట్టిందన్నావు కాబట్టి జగత్తికి ఆత్మ శూన్యము అంటే అర్థం ఏంటో తెలుసునా జగత్తు నిరాత్మకము అంటే ఆత్మలేనిది అని అర్థం సో జగత్తు ఆత్మలేనిది అవ్వాలి ఆత్మలేనిదైతే అది ఉపలభ్యము కాదు నిరాత్మకమైనది ఏది కూడా తెలియబడదు తెలియబడిది అంటే ఆత్మక ఆత్మగలది ఆత్మ అంటే స్వరూపం స్వరూపము గలది తెలియబడుతుంది కానీ ఈ స్వరూపమే లేనిది మన చేత ఎలా తెలియబడుతుంది ఇప్పుడు తెలియబడాలంటే అది శబ్దరూప రసస్పర్శ గంధాత్మకంగా తెలియబడాలి కదా కానీ నువ్వు ఆత్మే లేదన్నావు గనక నిరాత్మకమైనది శూన్యమే స్వరూపముగా కలది నిరాత్మకము శూన్యమే స్వరూపముగా కలది ఎలా తెలియబడుతుంది తెలియబడ్డానికి వీలు ఉపలభ్యతే తూ కానీ తెలియబడుతోంది తు బట్ ఉపలభ్యతే తెలియబడుతోంది జగత్తు తెలియబడుతోంది కదా జగత్తు తెలియబడుతోంది అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఎ స్వరూపం ఆమరూపాలు దాని స్వరూపం కాకపోవచ్చు బట్ ఇట్ మస్ట్ హ్యావ్ ఎ ఆ స్వరూపమే బ్రహ్మ తస్మాదస్తి బ్రహ్మా కాబట్టి కాబట్టి బ్రహ్మ గలదు మా యొక్క ఈ అస్తిత్వం అనేదాన్ని మీరు నిరాకరించలేరు ఎన్నైనా నిరాకరించచ్చు కానీ బీయింగ్ దాన్ని నిరాకరించడానికి వీల్లేదు అది బ్రహ్మ అసతశ్చేత్ కార్యం గృహ్యమాణమీ అసదన్వితమేవ సత్ ఇప్పుడు కార్యం ఎప్పుడూ కూడా తెలియబడేప్పుడు కారణాన్వితంగా తెలియబడుతూ ఉంటుంది అన్వితము అంటే పెర్వేడెడ్ కార్యం పుట్టిందండి కారణం నుంచి పుట్టింది అంటే కారణము బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఇంకా అసలు చుట్టుపక్కల కారణం లేదు కార్యమే మన ముందు అలా ఉండదు ఎక్కడ కార్యం పుట్టింది కారణం నుండి పుట్టింది పుట్టిన తర్వాత కూడా కారణము చేత వ్యాప్తమై ఉంటుంది నెక్లెస్ పుట్టింది బంగారం నుంచి పుట్టింది ఈ పుట్టుక తల్లి నుంచి పిల్ల పుట్టినట్టు కాదు ఇది తల్లి నుంచి పిల్ల జన్మించినప్పుడు ఆ పిల్ల తల్లికి దూరం అయిపోతే అయిపోవచ్చు బట్ స్టిల్ ద చైల్డ్ కంటిన్యూస్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ బట్ అలాంటి ఎగ్జిస్టెన్సా కార్యకారణాలకు అలా ఉండరు కార్యము కారణం నుంచి పుట్టింది పుట్టిన తర్వాత కూడా కార్యమునందు కారణమే వ్యాపించి ఉంటుంది అన్వితమై ఉంటుంది అన్వితము ఉంటేది అను ఇత అను అనుసరించి ఇత గచ్చేతి అది అనుసరించి వెళ్తూ ఉంటుంది నెక్లెస్ ఎక్కడికి వెళ్ళినా బంగారం అక్కడికి వెళ్తూ ఉంటుంది దాంతోబటే సో కార్యము కారణాన్వితమై ఉంటుంది ఇది వ్యవస్థ ఘటము కార్యము మృతు దానికి కారణము కాబట్టి ఘటము మృతు చేత వ్యాప్తమై ఉంటుంది అంటే ఘటనలో ఏ అంశాన్ని చూసినా కూడా మీకు మృతు ఉండి తీరుతుంది అలాగే నెక్లెస్ బంగారము చేత అన్వితమై ఉంటుంది ఇప్పుడు జగత్తు అసత్తు నుంచి పుట్టింది అని నువ్వు అన్నట్లయితే శూన్యం నుంచి పుట్టింది అన్నట్లయితే అప్పుడు జగత్తు కూడా మనకి శూన్యము చేత అన్వితమై ఉన్నట్టుగానే కనపడాలి అంతే కదా శూన్యము చేత అన్వితమై ఉన్నట్టుగానే కనపడాలి అంటే శూన్య రూపంగానే భాషించాల్సి ఉంటుంది అలా భాషిస్తుందండి శూన్యంగా భాషిస్తుందా ఉన్నట్టుగా అదే జగత్తు నెత్తి మీద తాండవం చేసి మనల్ని ఇంత హింస పెట్టుతోంది దాన్ని శూన్య రూపంగా భాషిస్తోందని ఎలా చెప్తారు మీరు కాబట్టి నైవం అలా లేదు శూన్య రూపంగా ఏం భాషించట్లేదు జగత్తు ఉన్నట్టుగానే భాషిస్తోంది కాబట్టి దీని ఎందు ఈ ఉండుట ఈ ఉనికి అనేది వ్యాపించి ఉన్నది కనుక ఈ జగత్తు ఉనికి నుంచి పుట్టిందని చెప్పాల్సి ఉంటుందిగా నువ్వు ఆ శూన్యం నుంచి పుట్టిందని చెప్పడానికి వీరు లేదు ఆ ఉనికి పేరే బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ నామాలు పెట్టుకుంటాడు అంటే నామాలు పెట్టుకోని వాళ్ళకి అబ్జెక్షన్ ఉండాలి కానీ ఉనికి ఏ బ్రహ్మ అంటే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం యూ కెనాట్ సత్యం పరం ధీమహి దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ లేదు సత్యం పరమసత్యం అదే బ్రహ్మ అని మనం చెప్పినప్పుడు పరమసత్యం లేదండి అని అనడానికి వీరలేదు అదే అయినట్ట తస్మాదస్థి బ్రహ్మ కాబట్టి జగత్తంతా కూడా అసదన్వితంగా లేదు సదన్వితంగానే ఉంటుంది ई गृह्यबि की आलम कारणमेंट ब्रह्म कूड़ा अस्थिूपंग अखंड अस्थिूपंगीती ब्रह्म अस्थ तर कथमसत सज्जाएता श्रुत्यरम असतः सज्जन्संभव అన్వాచష్ట జనరల్గా వేదం గనక బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది అని చెప్పేస్తే వీ టేక్ ఇట్ లైక్ దాట్ ఎమాని భూతాన్ని జాయంతే తద్ బ్రహ్మేతి అంటే వీ టేకిట్ శబ్దమే ప్రమాణం ఒక జ్ఞానసాధనం బట్ ఆ శృతి కూడా యుక్తిని మనకి ముందు చెప్తోంది యుక్తిని ఆలంబనంగా చేసు న్యాయం అంటే యుక్తి లాజిక్ రేషనల్ రేషనల్ రీజనింగ్ సో అది మనకి ముందు పెట్టి చెప్తోంది శృతి కూడా సో ఇది చాందోగ్య శృతి చాందోగ్యంలో ఆరోధ్యాయంలో కథం అసత సజ్యాయేత జగత్తు సత్తు నుంచి పుట్టింది సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ సో ఏకమేవా ద్వితీయం ఆ సత్తు నుంచే జగత్తు పుట్టింది అని చెప్పి అక్కడ కూడా ఈ శూన్యవాదాన్ని పరిశీలనలోకి తీసుకుని ఎవరిలో కొంతమంది అసత్తు నుంచి జగట్టు పుట్టింది అనేవాళ్ళు లేకపోలేదు జగత్తులో జగత్తులో మీకు అన్ని రకాలు ఉంటారు అన్ని పక్షాలు ఉంటారు ఎప్పుడు కూడా మనం సహనాన్ని డెవలప్ చేసుకోవాలి మనం చెప్పిన మాటకి ఆపోజిట్ చెప్పివాడు ఒకడు ఎప్పుడూ ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు ఇల్లు కూడా దాటక్కర్లేదు ఒకవేళ ఇంట్లో లేడనుకోండి మీ ఒక్కరిని రెండు రోజులు ఆగితే వాడు కనపడతాడు మీరు ఊ అంటే వాడు మీరు తూర్పు అంటే వాడు పరమ ఉంటాడు కాబట్టి జగత్తు సత్తు నుంచి పుట్టిందని వాదము ఎలాగైతే అనాదియో శూన్యం నుంచి పుట్టిందని వాదం కూడా అనాది అధ్యతిరే వేదంలో కూడా గలపడుతుంది ఆ వాదం అంటే ఎప్పుడూ కూడా ఇఫ్ ఏ డౌట్ కెన్ కమ్ టు మీ హియర్ దట్ డౌట్ కెన్ కమ్ టు ఎనీబడీ ఎనీవేర్ ఎందుకంటే మానవుని యొక్క మనస్సు అలాంటిది డౌట్స్ని ముందు పెట్టడంలో చాలా సమర్థంగా పనిచేస్తుంది కాబట్టి శూన్యవాదాన్ని అక్కడ కన్సిడర్ చేశారు కొంతమంది అసత్తు నుంచి శూన్యం నుంచే జగత్తు పుట్టిందని కానీ అది ఎలా సాధ్యమవుతుంది అని అక్కడ కథం అసతహ సజ్జాయేక అసత్తు నుంచి అసత్తు పుట్టిందంటే ఏమో లాజిక్ అలాంటి పెట్టండి అసత్తు నుంచి సత్తి ఎలా పుట్టదు అసత్తు నుంచి సత్తే పుట్టిన పక్షంలో ఇసుక నుంచి నువ్వు నూనెని పుట్టించు చూస్తాను నేను తిలలు ఎందుకండి ఇప్పుడు నూనె కావాలి అంటే తిలవత్ తిలంటే తెలుసు కదా నువ్వులు నువ్వులు తీసుకురా నూలెందుకంటే తీసుకురావడం ఏం పిచ్చే ఉన్నా అసతహ సత జాయతే కాబట్టి ఇసుక తీసుకొచ్చి ఇసుకలో మరి నూనె లేదు కదా ఆ ఇసుకలోంచి తెప్పించి నువ్వు నూనె ఆహా ఇసుకలోంచి నూనె రాదు తెలల్లోంచే వస్తుంది ఎందుకని తిలల్లో ఉంది ఉన్నదే వస్తుందన్నమాట ఉన్న నూనె పుడుతుంది కాబట్టి అసత్తు నుంచి సత్తేల్లా పుడుతుంది అసతహ సతహ సత్ కథం జాయేత అని యుక్తి చేతను అంటే అసతహ సత నాయతే అని అర్థం దాన్ని ఆక్షేపము అంటారు కాబట్టి ఆ అసత్తు నుంచి సత్తు పుట్టదు ప్రశ్న వేస్తే దానికి అర్థం ఏంటి ఆక్షేపం అంటే అది అలా జరగదు అని అర్థం ఇప్పుడు మీరు ఏమయా ఈ పండుగ ఐదు అంటే వాడు ఏమంటాడో తెలుసుకున్నా చాలా కోపంగా పోవాయా ఆ పండ ఐదు రూపాయలకి ఎక్కడ వస్తుంది అని అంటాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పండుగ ఐదు రూపాయలకు రాదు అని అర్థం అంతేగాని మీరు ఏదో దానికి సమాధానం చెప్తారని వాడు అపేక్షించి ప్రశ్న వేయటం లేదు వాడి వాడ సమాధాన వాడి అభిప్రాయం ఏంటో రాదు దీన్ని ఆక్షేపము అంట సో అటువంటి అటువంటి ఆక్షేపవాక్యం ద్వారా శృతి అసత్తు నుంచి సత్తు ఎలా పుడుతుందండి అని అంది కాబట్టి జగత్తు శూన్యం నుంచి పుట్టిందని చెప్పడానికి వీలు సజ్జమ్మ అసంభవం అసతహ అసత్తు నుంచి సత్తు పుట్టుట అసంభవము అని శృతి యుక్తియుక్తంగా మనకు చెప్పి ఉన్నది తస్మాత్ సదేవ బ్రహ్మేతి యుక్తం కాబట్టి బ్రహ్మ సత్ జగత్తు సద్రూపంగా గ్రహింపబడుతోంది కనుక మీరు జగత్తులో దేనిని తీసుకున్న సూర్య అంటే సూర్య అస్థి అని స్వీకరిస్తున్నారు సో ఏది స్వీకరించి ఏది దర్శించినా అస్థిరూపంగా దర్శిస్తున్నారు కాబట్టి ఈ అస్తిత్వము అనే లక్షణము ఈ జగత్ కారణమైన బ్రహ్మ నుండి దీనికి వచ్చి ఉండాలి కాబట్టి బ్రహ్మ సత్ అస్తి అని మనం నిర్ధారణ చేసాం దెన్ తి మృద్బీజాధివత్ కారణం సార్ అచేతనం తర్హి ఓకే ఒప్పుకుందామండి బ్రహ్మ అస్తి ఇప్పుడు శోకామయతకి ఇదంతా కూడా ఫౌండేషను శోకామయతాకి ఫౌండేషన్ ఓకే ఒప్పుకున్నామండి శూన్యం నుంచి జగత్తు పుట్టడం ఎక్కడ కుదురుతుంది ఏదో ఉన్నదానించే ఉన్నది పుడుతుంది కానీ ఒప్పుకున్నాం కాబట్టి బ్రహ్మ సత్ సత్ జడ సత్త ఉనికి అని మీరు ఎప్పుడైతే అన్నారో అది జడము సాధారణంగా మన మనస్సులో పనిచేస్తుంది తెలివి అన్నది చేతనంతో మనం జోడిస్తాము ఉనికిని జడంతో జోడిస్తాము ఉన్నది అంటే అర్థమేంటంటే బండరాయి ఉన్నది ఆ ఉన్నాడు అవంటే ఆ అంటే భోజనం చేయడానికి ఉన్నాడు తప్పిస్తే ఏ పని చేయడానికి పనికిరాడని అభిప్రాయం అంటే జడస్వభావం జడు అయం జడ ఉన్నాడు సాధారణంగా ఉన్నది అంటే జడం ఘట జడమే మన దృష్టి అలా ఉంటుంది అలాగే ఈ జగత్కారణం బ్రహ్మ జడమే వాళ్ళు అలాగే చెప్పారు సాంఖ్యులు ఏమన్నారంటే జగత్కారణం జడము దానికి ప్రధానం అని పేరు పెట్టారు తార్కికులు ఏమన్నారు తార్కికులు అంటే వారు జగత్ కారణం పరమాణువులు అని చెప్పారు పరమాణువుల నుంచి జగత్ కారణం పుట్టింది అంటే పరమాణువులు జడం తర్వాత వీళ్ళు మోడర్న్ కాస్మాలజిస్టులు ఏ ఉన్నారు జగత్ కారణము బిగ్ బాల్ ప్రైమార్డియల్ బాల్ ఒకటి ఉంది అది జడమది వాళ్ళ జడంగానే వర్ణిస్తారు దానికి టెంపరేచర్ ఇవే ఇవే చెప్తారు సో దాని డెన్సిటీ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి చెప్తారు సో ఆ విధంగా అందరూ కూడా జగత్ కారణము ఉన్నది అని అంగీకరించి అంగీకరించక తప్పదు ఒక్క ఈ శూన్యవాదులు ఉన్నారు వాళ్ళు మినహాయిస్తే వాళ్ళు ఎక్కడా మీకు కనపడరు శూన్యవా శూన్యవాదం ఎక్కడ ఉరుకుందే అంచేతనే శూన్యవాదులు కూడా ఊరికే మాట వరసకు శూన్యం అనేసుకుని తర్వాత పుస్తకాలు మూసేసి వాళ్ళు కూడా పూజలు దేవాలయాలు కట్టేసుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు నిజంగా శూన్యవాదులు అంటే టిబెట్ నిండా వాళ్ళు సపోజ్ టు బి శూన్యవాద దే ఆర్ సపోజ్ టు బి శూన్యవాదన్స్ బట్ వాళ్ళని చూస్తే శూన్యవాదులని ఎవడో అనుకోడు ఎవడో మాలాంటి శాస్త్రంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు శూన్యవాదులని శాస్త్రంతో లోకానికి శాస్త్రంతో సంబంధమే కాదు లోకం అన్నది ఇట్ గోస్ బై అపియరెన్సెస్ లోక స్వభావం ఉంటుంది ఎనివే సో శూన్యవాదుల్ని అందరూ కూడా సత్కార్యవాదులే సత్తు నుంచి జగత్తుకుంటుందన్నవాళ్ళే కానీ ఆ సత్తు జడము ఇది పెద్ద సమస్య మానవుని యొక్క కపోల కల్పనకే మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే జగత్ కారణం జడంగానే స్వీకరింపబడుతుంది ఎందుకంటే జగత్త ఒక జడాత్మకంగా భాషిస్తూ ఉంటుంది జడంగా కనపడుతూ ఉంటుంది ఇది జడవని వీడు గ్రహిస్తాడు ఇది జడవని గ్రహించిన వాడు జగత్తుని జడవని గ్రహించిన వాడు జగత్ కారణం జడవనకపోతే ఇంకేముంటాడండి వాడు అలాగే మాట్లాడుతాడు ఇప్పుడు స్లాటర్ హౌస్లో పెరిగిన చిలక ఆ పొడువు చంపు అనకపోతే ఇంకేముంటుంది రౌడీ గారింట్లో చిలక పెరిగిందండి అది పొడువు చంపు అని అంటుంది ఇంకేముంటుందండి సో ఆ విధంగా జగత్తు జడమనే ఈ బుద్ధిమంతుడు వాడికి జగత్తు జడంగా భాషించింది మీరు ఎవరినైనా సైంటిస్ట్ని అడగండి జగత్తు జడమా చేతనమానే వాడు చెప్తాడు జడం కాదండి ఇట్స్ ఎ డైనమిక్ యూనివర్స్ అని చెప్తాడు స్టాటిక్ యూనివర్స్ కింద తీసుకుంటారు అంటే ఈ తార్కికులు కూడా అంతే స్టాటిక్ స్టాటిక్ అంటే మరి స్టాటిక్ కాకపోతే ఏమిటంటే చూడండి ఈ టేబుల్ నిన్న పెట్టిన చోట ఇవాళ ఉందా లేదా దేని ఇట్ ఈస్ స్టాటిక్ అంటాడు బట్ అదో పెద్ద లాజిక్ అది లోకంలో వాళ్ళు అనుకుంటారు అబ్బాయి అంత కరెక్ట్గా చెప్పాడు రా అని లోకంలో అనుకుంటారు లోకంలో వాళ్ళకి పద గుంభనమే తప్పిస్తే వాళ్ళకి దే డోంట్ వాంట్ ఇట్స్ ఇన్నర్ మీనింగ్ పద ఉంటే చాలు ఎనీవే సో ఈ జడము సత్తు నుంచి పుట్టింది కానీ ఆ సత్తు జడము ఉదాహరణ నువ్వే ఇచ్చేవు కాదు ఉదాహరణ మృతు బీజం అని మృతు ఘట కారణం మృతు జడమా చేతనమా చేతనం కాదుగా జడమా అలాగే బీజం కూడా జడమనే వీడి అభిప్రాయం బీజం అంటే అంటే విత్తనాలు విత్తనాలు జడాలే కదండీ అవే ఇటు ఇటువంటి లేచి నడుస్తాయా అన్న మనమేమో వేయించుకుని తినొచ్చు కూడా వాటిని అవి జడాలని వీడి అభిప్రాయం అవి జడమైతే దాంట్లో మొక్క ఎలా పుడుతుందండి వీడంతలోత ఆలోచించడు కాబట్టి అన్ని జడాలుగానే కనపడుతున్నాయి కనుక కారణాలన్నీ అలాగే సర్వ జగత్ కారణం బ్రహ్మ కూడా జడమే అచేతనం నా బ్రహ్మ జడం కాదు ఎందువల్ల కామయతృత్వాత్ కామయిత అనే లక్షణం ఆ బ్రహ్మ ఎందుకు బ్రహ్మ కామన చే అంటే డిజైర్ అండి సంకల్పము అర్థం డిజ్ సంకల్పమును ఇట్ హ్యాజ్ విల్డ్ కామయతృత్వం అంటే ఇట్ హజ్ విల్డ్ బ్రహ్మ సంకల్పమును చేసినది సంకల్పము చేయుట అది చేతన ధర్మం సంకల్పాన్ని జడము సంకల్పాన్ని చేయలేదు అసలు ఈ జడము చేతనము అనే దాంట్లో కొంత మన వాళ్ళు ఎలాగనుకుంటారు జడము అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కదిలీది చేతనము కదలనిది జడము అనుకుంటారు తప్పదు అలా అయితే శంఖం పురుగు జడమైపోవాలి లేకపోతే మొక్కలు చెట్టు చేమలు జడాలవ్వాలి అలా జడాలనే అనుకుంటారు అనుకునేవారు మొన్న మొన్నడు దాకా జగదీష్ చంద్రబోస్ వచ్చి చెట్లకి ప్రాణాలు ఉన్నాయండు అని చెప్పిదాకా చెట్లకి ప్రాణాలు లేవనే అనుకున్నారు ఈ థీలాజీ అని సున్నారే మొత్తం సమాజాన్ని అంతీ కూడా రాంగ్ డైరెక్షన్లో నడిపించడంలో అంతటి సమర్థులు వాళ్ళే కానింకోలేదు వాళ్ళు అలా రాంగ్ డైరెక్షన్లో నడిపించేస్తూ ఉంటారు అంత వాళ్ళని ఎస్ అనాలో తెలీదురు ఆ నో అనాలో తెలీదురు చాలా మీమాంసలు పడేస్తారు మనం ఎనీవే సో కమింగ్ టు ది పాయింట్ జ కామె సంకల్పము చేయుట అది చేతన ధర్మం కాబట్టి ఆ బ్రహ్మ సంకల్పించినది సంకల్పించి జగత్తును సృష్టించుతి ఈ కారణత్వంలో ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ని ప్రవేశపెడతాం సాధారణంగా మన జగత్తులో వ్యవహారంలో కారణం అనేప్పటికీ ఎలా ఉంటుంది ఉపాదాన కారణము మెటీరియల్ కాజ్ కుండకి మట్టి ఉపాదాన కారణం ఉపాదాన కారణం జడమే అవుతూ ఉంటుంది దట్ ఈజ్ లోక దృష్టి కొడవలకి ఇనుము ఇనుము ఉపాదాన కారణం ఇనుము జడం నెక్లెస్కి బంగారం ఉపాదాన కారణం ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్ ఆ పదార్థం నుంచి ఇది తయారైంది అని అర్థం సో ఆ బంగారము జడం కాబట్టి ఉపాదానము జడమవుతూ ఉంటుంది ఇది మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న పరిస్థితి ఇదే వాడు అప్లై చేసేస్తాడు ఇంకా ఆలోచించదు శంకర్ లో చోటు అంటారు ఎలా మీ ఊరు మార్కెట్లో ఎలా ఉందో జగత్తు సృష్టి కూడా అలాగే ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఒక్క పిసర్ కొంచెం లోతుగా ఆలోచించద్దా మనం మన జీవితము మన అనుభవాలు మన బస్తీ ఇంతేనా ఈ కోపస్థమండు ఒక వ్యవహారం ఏమిటి సృష్టి కాలంలో మీకు ఇప్పుడు ఈ కొండ పుట్టింది మట్టి నుండి జడం నుంచి పుట్టింది కనుక ఈ జగత్తంతా కూడా జడం నుంచే పుట్టాలని వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇటీస్ యూ కెనాట్ అప్లై ఇట్ లైక్ దాట్ ఇక్కడ పరిస్థితి వేరే ఇక్కడ శృతిని మనం ప్రమాణంగా స్వీకరించాలి సైన్స్ వెనకాలొచ్చి సపోర్ట్ చేస్తుంది వేరే సంగతి శృతిని ప్రమాణంగా స్వీకరించాలి శృతి ఏమని చెప్తుంది అంటే జగత్తుకి ఉపాదానము బ్రహ్మ అది చేతనము అని చేతనము అని ఒక మాట చెప్పేస్తే సరిపడుతుంది కదా కానీ శృతి పొయ్యటిక్గా చెప్తుంది ఉపాదానము చేతనము మనకి జగత్తులో ఉపాదానం చేతనంగా ఉండే సందర్భాలు మీరు కొంచెం లోతుగా పరిశీలిస్తే దొరుకుతాయి కానీ స్థూలంగా చూస్తే దొరకవు స్థూలంగా ఉన్నాయి ఉపాదానము చేతనాల దృష్టాంతాలు కావలసినవి ఉన్నాయి కొంచెం లోతుగా శాస్త్రంలోకి వెళ్ళి మనం అవగాహన చేసుకోవాల్సిన సందర్భం అవి అలాంటి విల్ కమ్ టు దట్ రఫ్గా సూపర్ఫిషియల్గా చూస్తే ఉపాదానము జడము నన్ను ఒక ఆచార్యుడు ద్వైతాచార్యుడు ఒక ఆయన నన్ను అడిగారు ఏమండే స్వామి ఏమంటే స్వామీజీ మీరు అద్వైతం అద్వైతం ఉంటారు కదా ఉపాదానము జడము కాకుండా చేతనం అయ్యే అవకాశం ఉందా అని నన్ను అడిగారు ఆయన అంటే నేను అన్నాను ఎందుకంటే అలాంటి చిన్న అల్ప అత్యల్పమైన ప్రశ్న సింప్లిస్టిక్ ప్రశ్న ఎందుకు అడుగుతారు ముండక శృతే చూపించింది యథోర్ణన అభిసృజతే గృహతే జాని ఉండకమే చూపించింది నేను ఇంకా సైన్స్ అప్లై చేసి మీకు ఇంకో రోజులు చూపిస్తాను ఉండకమే చూపించింది సో శాలిపురుగు గూడికి ఉపాదానము శాలిపురుగు శాలెపురుగు నుంచి గూడు పుడుతుంది సో గూడు గూడు కార్యము దీనికి ఉపాదానం ఏమిటి శాలిపురుగు శాలి జడమా చేతనమా చేత అంటే ఆయన అన్నాడు శాలిపురుగు నుంచి గూడు పుట్టలేదు సాలిపురుగు నోట్లో ఉండే లాలాజలం నుంచి పుట్టింది ఆ లాలాజలం జడమని చెప్పాడు అంటే నేనున్నాను ముండకోపనిషత్తు ఇచ్చిన దృష్టాంతాన్ని డిఫీట్ చేయటంలో నిన్ను మించినవాడు ఎవడాయ ముండకోపనిషత్తు సాలి చెప్పింది జడము నుంచి జడం పుడుతుందని చెప్పాలంటే సాలిపురుగు ఎందుకండి మట్టి నుంచి కొండ పుడుతుందని చెప్తే సరిపడుతుంది కదండీ శాలిపురుగుని ఎందుకు పట్టుకొచ్చింది మట్టి కుండ బంగారం నెక్లెస్ ఇలాంటి జడ నుంచి జడం పుట్టే దృష్టాంతాల అన్నింటినీ బాగా ఎక్కువగా ఉన్నాయి ఇది కుమాలని సాలిపురుగు ఉండకని చెప్పబోతే మనకి తెలియనే తెలిసిది కాదు సో జడ నుంచి చేతనం జడ నుంచి జడం పుడుతుందని చెప్పదలుచుకుంటే సాలిపురుగు ఎందుకు చెప్పాలి సాలిపురుగు ఎందుకు చెప్తుందంటే చేతనం నుంచి కూడా జగత్తు పుడుతుంది చెప్పడం కోసం శాలిపురుగు దృష్టాంతాన్ని తీసుకొస్తే ఆ దృష్టాంతాన్ని నువ్వు లెటరల్గా అప్లై చేసి దాని స్పిరిట్ తీసుకోకుండా లిటరల్గా అప్లై చేసి స్పిరిట్ తీసుకున్న లిటరల్గా అప్లై చేసినా కూడా ఆయన మాట చల్లదు లాలాజలం అంటే అదేమి జడం కాదు జతనమేది సో సో చాలా రఫ్ సూపర్ఫిషియల్గా తీసుకుని శృతిని తప్పుదారి పట్టించేసి ఎందుకు ఇంతలా తప్పుదారి పట్టించడం ఎందుకంటే వీడికి భేదమునందు ప్రతి భేదమునందు వీడికి పట్టుదారు భేదం కావాలి జగత్ అంతా బ్రహ్మనించే పుట్టింది అన్నట్లయితే వీడు భేదం ఎక్కడ చెడిపోతుందో అని బెంగ నీకు భేదం మీద ప్రే ప్రేమ ఏమిటి శృతి మీద ప్రేమ ఉండాలి కానీ భేదం మీద ప్రేమ ఎందుకండి అంటే మరి భేదం అంటే నేనేమో వైకుంఠానికి వెళ్తే మా ఆవిడ వస్తుంది రాజు ఫైనల్గా ఇటు అన్స్దే రాగద్వేషాలు అనివే సో బ్రహ్మ చేతనం సో ఇక్కడ చేతన కారణత్వము చేతనము ఉపాదాన కారణమవుతుంది అని చెప్పాలి ఆ మాటని పోయేటిక్గా చెప్తుంది శృతి ఏమని కామయ తృత్వామయ్ విల్డ్ మై గుడ్నెస్ జగత్ కారణం హ్యాస్ విల్డ్ ఎస్ హౌ ఇట్ ఈస్ చేతనం సత్యం జ్ఞానం అంటే చేతనం సో ఆ రకంగా శృతి ప్రతిపాదిస్తోంది కాబట్టి జగత్ జగత్ కారణం బ్రహ్మ అచేతనం కాదు ఎందువల్ల కామయృత్వా తర్వాత నహీ కామయ అచేతనమస్తి లోకే లోకంలో సంకల్పం చేసి తత్వం ఏదైనా సరే చేతనతత్వమే అవుతుంది కానీ అచేతన తత్వము జడతత్వము సంకల్పం చేసేది అవ్వదు సో నేను అది చెప్తున్నా లోకంలో మనకి దృష్టాంతం ఏమిటంటే కదిలేవి కదలనివి కదిలేవి చేతనాలు కదలనివి జడములు అనుకుంటారు తప్పు అది సరికాదు ప్రాణం ఉన్నవి చేతనములు ప్రాణం లేనివి జడములు అనుకుంటారు అది తప్పే ప్రాణం అంటే నీ అభిప్రాయం ఏంటి ప్రాణం అంటే గాలి పీల్చడం గాలి విడిచిపెట్టడం కమ్మరి కొలుమి తిత్తి ప్రాణం గలదే అవుతుంది సో గాలి పీల్చడం గాలి పీల్చడం విడిచిపెట్టడం దాన్ని నువ్వు జడచేతన విభాగానికి బేసిస్గా పెట్టకూడదు కదిలేంది కదా అది పెట్టకూడదు మరి ఇంకేం పెట్టాలో మీరు చెప్పండి ఓకే ఏది తనను తాను తెలుసుకుంటూ ఇతరమును తెలుసుకోగలదో అది చేతనం ఏది ఇతరమును తెలియలేదో తనను కూడా తాను తెలుసుకోలేదో అది జడం ఇది జడచేతన విభాగం ఇది వేదాంతులు అలాగ దాన్ని నిర్ధారణ చేస్తారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ సంకల్పించింది అంటే తనను తాను తాను ఒక జ్ఞానం ఉండాలి సంకల్పములు చేసే చేతన ధర్మము చేతన స్వభావము కలది బ్రహ్మ తనను తాను తెలుసుకుంటూ తన నుండి పుట్టబోయే జగత్తును కూడా తెలుసుకుంటూ